కీర్తన మూడు వందల ఎనభై నందగోపనందనుడే నాటి బాలుడు కిందునే రే పల్లె నేచి పెరిగెను పువ్వు వంటి మర్రికు పొత్తి పవలించ నేర్చె ఎవ్వడో కాని తొల్లెయి బాలుడు మువ్వంక వేదములను ముద్దు మాటలాడ నేర్చే ఎవ్వరూ గొంత నేర్ప నేటికే వినికి తప్పటడుగులిడగ నాకసమున నెప్పుగా రసాతల నుంటి తొల్లియే రెప్పలెత్తి చూడ నేర్చే రేసి చంద్రునందు పగలు గొప్ప సూర్యునందునింక గొత్త మంచి వెన్న బొవ్వలిపుడు మలసి ఆరగించ నేర్చే నంచి తముగ శ్రీవేంకటాద్రి మీదను ఎంచి అప్పలప్పలనసు ఎనసి కాగలించ నేర్చే దించరాని వ్రతము మీద దివ్యకాంతను